సంకీర్తన సంఖ్య నాలుగు వందల ఇరవై ఎంత విచారించుకున్నా నిదియే తత్వము హరి వంతుకు నీ కృపగలవాడే హరి నిన్ను నమ్మినట్టివాడు నిఖిలవాజుడు హరి నిన్ను నొల్లనట్టివాడు నీరసాధముడు హరి మును దేవతలు నీకు ముక్కి పతికిరిహరి ఉన్న తినసురులు నిన్నొల్లక చిడిరిహరి ఏపున నీ పేరిట ధన్యుడు హరి నీ పేరొల్లని వాడు నిర్భాగుడే హరి కేపుల నిన్నును తించి గెలిచే నారదుడు హరి పై పై శిశుపాలుడు వీగెను హరి ఇట్టే నీవిచ్చినవరమెన్నడు చెడదు హరి గట్టిగా నీవీ ఎనివి కపటములే హరి అట్టే శ్రీవేంకటేశరంగుడవు హరి ఉట్టిపడి కానకున్న వచ్చము హరి